ఓషధ నుంచి అన్నము ఆ అన్నము స్వీకరించిన వాళ్ళకి రక్త మాంసాలు దాంట్లో శుక్ల సోణతాల యొక్క ఉత్పత్తి అది స్త్రీ పురుష సంగత్వంతో శుక్ల సోన్నత నుంచి పుట్టినటువంటిదే మరొక శరీరము అదొక మరొక్క పిండము కాబట్టి ఈ పిండంలో ఏముంది అంటే అన్నం ఉంది కాబట్టి దీని అన్నమయం అన్నం ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పృథ్వీ నుంచి వచ్చింది అందుకని ఈ శరీరాన్ని మా పార్థివ శరీరం అన్నాం అందుకే అర్జునుడిని ఓ పార్థ అని పిలవడానికి కారణం ఒరే అన్నమై కోసమే నేనుగా అనుకుంటున్నావురా అని అందుకేగా బోధ శరీరమే నేను అనుకున్న వాడికే శరీరం నువ్వు కాదు నువ్వు బ్రహ్మవు అని చెప్పడమే కదా ఈ బోధ అందుకని వినేంత వరకు వాడు పార్థ అన్నాడు అక్కడ ఆ పార్థ అనడానికి పృథ్వీ నుంచి వచ్చినటువంటి అన్నము అన్నం వల్ల తయారైనటువంటి అన్నమయ్య శరీరంతో ఉన్నాడు అటువంటి వాడు శరీరమే నేనంటున్నాడు కాబట్టి అటువంటి అజ్ఞాన వృత్తితో ఉన్నవాడిని పార్థ అని పిలవడం జరిగింది అజ్ఞాన వృత్తితో ఉన్నప్పుడు కూడా ఈ భగవద్గీత సారాన్ని గ్రహించడం వల్ల అజ్ఞాన వృత్తుల్ని అణచి జ్ఞానవృత్తులు పెట్టి జ్ఞానవృత్తుల్లో బ్రహ్మనిష్ఠ దాకా వచ్చి అక్కడికి వీళ్ళు చెప్పినటువంటి కర్మయోగం ద్వారా అద్వైతం సిద్ధించాలి అలాగే ఆ జ్ఞానంతో బ్రహ్మనిష్టకు ఇచ్చిన వాడు జ్ఞానాన్ని కూడా వదిలేసి పరబ్రహ్మ స్వరూపం కావాలి ఈ విధంగా జ్ఞా అజ్ఞానం ఎంతవరకు ఉంది జ్ఞానం అజ్ఞానం పోయేదాకే ఉంది అజ్ఞానం జ్ఞానం పోయిన అజ్ఞానం పోయిన తర్వాత జ్ఞానంతో కూడా పని అద్వైతం సిద్ధించినప్పుడు అది అపరోక్షం కాబట్టి జ్ఞానం అనేది ద్వైతాన్ని ఇస్తుంది కాబట్టి జ్ఞానాన్ని కూడా జ్ఞానయోగం పద్ధతిలో ద్వైతాన్ని హరింపజేయటమే జ్ఞానయోగం ఈ విధంగా చాలా పయర్థంతో ఈ గ్రంథకర్త ఈ స్వరాజ్య భగవద్గీతని మనకు అందించారు ఈ స్వరాజ్యమును గుర్చి భగవద్గీత విషదముగాను విపులముగాను విషదము విపులము రెండు ఒకే మాటగా ఉన్నాయి కదా నిజానికి విషదం అంటే స్పష్టముగా క్లియర్గా అన్నదానికి విషదం అని విపులముగా అంటే డీటెయిల్డ్గా క్లుప్తంగా కాకుండా వివరంగా విపులంగా వివరంగా చెప్పడాన్ని రెండు కావాలి ఇక్కడ విస్తారంగా వివరంగా ఆ బోధనీకు నాటేదాకా చెప్పడం వివరం అర్థమయ్యేలాగా చెప్పడం విషధం ముందు విషదంగా చెప్పాలి ఇంకా బాగా అర్థం అవటే కాకుండా అనుభవానికి వెళ్ళాలి మళ్ళీ వివరంగా కూడా చెప్పాలి వివరించి గుంట చేత శ్రీ స్వరాజ్య భగవద్గీత అని నామకరణము వసంకూట కారణమైనది భగ భగవద్గీతను విషదంగా చెప్పేవాడు బోధకుడు విపుల విషదంగా విపులంగా రెండు కలిపి చెప్పేవాడు ప్రబోధకుడు కాబట్టి గురువు బోధకుడు ప్రబోధకుడుగా కూడా బోధ సబ్జెక్ట్ ఉంటుంది ప్రబోధలో అనుభవం అనుభవానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ గ్రంథము విషయంగాను ఉంటుంది అనుభవానికి దగ్గరగా కూడా తీసుకెళ్లేలా ఉంటుంది కాబట్టి ఈ పేరు దీనికి ఎందుకు పెట్టాడు అనేది ఆ గ్రంథకర్త యొక్క హృదయాన్ని అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది గురు రహస్యములను వెల్లడింపకూడదని కొంతమంది బ్రహ్మ వినుటకు కూడా అధికారం లేదని అభిప్రాయం కలిగిన కాలములలో శ్రీ భగవద్గీతకు వ్యాఖ్యానములు చేస్తున్నందున ఇట్టి భావములు గలవారిచే ఇటీవల అర్ధము రాయబడి ఉండడం చేత లోకమునకు ఆ గ్రంథముల వలన యథార్థము బోధ బోధపడనేరదు కనుకనే అతిరస్యముగా బోధించుతున్న సద్గురు రహస్యముతో కూడా ఈ భగవద్గీతకు వెనుదీయకుండా అర్థము రాసి ప్రకటింపగలిగి తిని ముంజేతి కడియమునకు అర్థమేలా గ్రంథమును మొదటి నుంచి కొనవరకు చదువుడు మీకే ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా ఈ గ్రంథంలోని సారాంశం తెలుస్తుంది ఆయనను ఒక మాట చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ఈ పేరలో అలా చెప్పారు కాబట్టి గురు రహస్యాలు ఎందుకు వెల్లడించలేదు పూర్వకాలం గురు యొక్క గురు గోప్యాన్ని గురుమర్మాన్ని అవి విషయంలో ఉన్నటువంటి రహస్యాన్ని వెల్లడించకూడదనే ఒక నియమం ఉంది కారణం ఏంటంటే శిష్యులు కొన్ని దశల కొన్ని సోపానాల్ని అధిగమించుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగానే రహస్యం చెప్పకూడదు అనే నియమంతో శిష్యానం బోధ సిద్ధ్యర్థం కల్పి క్రమాత్ అనేటువంటి శ్లోకార్థంతో శిష్యుల యొక్క మేలు కొరకు కొన్ని రహస్యాలు తగిన టైంలో చెప్పాలి ముందుగా చెప్పకూడదు అని చివరికి జ్ఞానమో అజ్ఞానమో రెండూ లేవు సత్యమై ఉండగా ఇప్పుడు మన పైన చదివిన దాని ప్రకారం జ్ఞానం అక్కర్లేదు అని ముందే సంకేతం పెట్టినప్పుడు వాడు అజ్ఞానం నుంచి విడుదలవ్వడు కాబట్టి అజ్ఞానం నుంచి విడుదలయ్యేదాకా జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉంది అని అయినా జ్ఞానం కూడా పోవాలని ముందే చెప్పకూడదు చెప్తే అతనికి ఎలా ఉంటుందంటే పోయేదానికి మనం ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు జ్ఞానం కూడా వద్దన్నప్పుడు నాకు జ్ఞానంతో పనేంటి అనేటువంటి ఒక అలసత్వం ఆ శిష్యుల్లో సాధకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అందుకని జ్ఞానం వరకు ఒక నడక నడిపి జ్ఞానం కూడా పోయేటువంటి ఒక రెండో నడక